అందరికీ ప్రైజ్ లా టీమ్స్ గ్రూప్లో జాయిన్ అయినా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు అట్లాగే దేవునికి కూడా వందనాలు ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఈ మీటింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది అందుకు దేవునికి వందనాలు దేవునికి కృపనే ఇదంతా వచ్చినా మీ వందనాలు ఇంకెవరైతే రాలేకపోతుారో వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి మీటింగ్లో దేవుడు మేము పొందేలాగా ఈ ఆన్లైన్ సర్వీస్ లో ఈవినింగ్ ఈ సమయంలో దేవుడు మనందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు ప్రభుత్వే మహిమ కొంత ప్రభావం చెల్లించుకుంటున్నాను ప్రభును కొనియాడుతూ ప్రభుత్వ స్థుతిస్తూ ప్రభుని ఆ ఆసక్తితో ఆపేక్షిస్తూ ప్రార్థన చేసుకుందాం మహాగనుడవు సర్వోన్నతుడవు జగత్ పునాది వేయిక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడవు జీవం కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన ఏసయ్య నీకు జీవమును మాకు నీ పోసిన వండుతున్న నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా జీవపు మీ మాటలను వినుటకు ప్రభ నా తండ్రి మమ్మల్ని ఈ విధంగా సాయంత్రం కాల సమయం నీకు వందనాలు నా ప్రభుడవు నా విమోచకుడవు నా రక్షకుడవు నా పోషకుడవు నీకు వందనాలయ్యా నన్ను స్వస్థపరుచిన దేవుడవు అనే దినము నీకంటే రెప్పవల్లి నన్ను కాపాడుతున్న దేవుడవు ప్రభాన తండ్రి ప్రతి విధమైన మేలు చేతి దేవుడవు నా ప్రభా రక్షణ ఇచ్చిన దేవుడవు ప్రభాన తండ్రి నన్ను శ్వాసపరిచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఉదయ నుంచి ఇంత మటుకు ప్రభా మమ్మల్ అందరినీ నిలబెట్టి ప్రభా ఇక సాయంత్రకాలం నీ పాద సన్నిధిలో చేరి ప్రభాన తండ్రి నేను స్తుంచటకు ధ్యానించటకు ప్రభా వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు మాకు సమయం కొరకాయ నీకు వందనాలు ప్రభాషు దినం ఉన్న ప్రభావితం అండి ప్రతి ఒక్క బిడ్డని ప్రభ మీరు అతన్ని ఎరిగిన వారు ప్రభ ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభ మీరు సమకూర్చిన ప్రభానితండి ఈ యొక్క వాక్కు చేత బలపరిచిన తను ప్రతి ఇద్దరిని ప్రతి ఒక్కరిని ఆరాధనలో ప్రభ పాల్గొంటుకున్న కృపనిచ్చిన నీకు వదనాలు నా ప్రభడవు నా రక్షకుడు మహోన్నతుడవు ప్రభ మహిమ గల నా తండ్రి మహిమలో నీకు పరిశుద్ధ ఆత్మ చేత ప్రతి కబ్బడిని అభిషేకించండి నీకు పరిశుద్ధ వాక్కుల చేత మమ్మల్ని బలపరచండి మమ్మల్ని సరిచేయండి మాలో ప్రభ ప్రతి విధమైన ఆయాసకరమైన తీసివేసి సంపూర్ణంగా సమర్పణతో నీకు సన్నిధులు మేము కూర్చుకున్నకు ప్రభా నీకు వాక్యం ధ్యానించటకు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు చేసినాం రానయున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా రాలేకపోతున్న వారిని ప్రబుని జ్ఞాపకం చేసుకోనండి వారి యొక్క అవస్థలు కొదువులు అక్కర్లు ప్రభ ఎరిగిన వాడు ప్రభ సమస్తం సమకూడి మాకు మేలుకరకే జరిగించే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం అందుకు ప్రభా చేత మమ్మల్ని మాట్లాడండి దర్శించండి మమ్మల్ని సరి చేయన పరసదాత్మ శక్తి చేత ప్రభావం మమ్మల్ని అభిషేకించండి చెప్పిన అయిన బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం నీ యొక్క బిడ్డను సెలవు చాటున వాక్య ధ్యానంలో ప్రభావం ముందుకు సాగుటకు సహాయం చేయమని శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి పాట వాడతారు పాట పాడుతుంద నీదిహమును నమ్మబోకు మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ శాశ్వతము కాదు సుమా శాశ్వతము కాదు సుమా సాగునకు లో మత్యమీ నదీక్షయమ నది మరల బువికి చీరిది మత్యమీ నదిక్షయమీ నది మరల బువికి చీరిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ టి బొమ్మా నీటి బూడగ వల్ టిది నీటి బూడగ వంటిది గడ్డిపోను పోలి నీటి బూడగ వల్ది గడ్డిపోను పోలి వాడిపోయిరాలు నిడు తెలియరాదుని జమిది వాడిపోయిరాలు నిపుడు తెలియరాదుని జమిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ క్రమకోద మత్సరములకు క్రమ కోద మత్సరములకు నీలముయీ దేహము క్రమ కోద మత్సరములకు దేహము మేలు మరచి కీడు చేయ సహజగుణము దీనిది మేలు మరచికీడు చేయు సహజగుణము దీనిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ నీవు సొత్తు కాదు నీవు సొత్తు కాదు విలువ భేటి కొనబడి ఉన్నావుగా నీవు నీ సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీ దేహముతో దేవుని మహిమపరచు నిత్యము నీ దేహముతో దేవుని మహిమ పరచుమునీత్యము ఏసే మార్గం ఏ సే జీవం జీవం సాత్యం ఏత్యం ప్రైజులు బ్రదర్ అందరికి వందనాలు చిన్న పాట పాడతారా సబ్నాక మీరు పాట పాడండి ఒక చిన్నది నేను నైన్లు నైంటి వారందరూ మాన ప్రస్తుతించదము నేను నైన్లు నైంటి వారందరూ మాన ప్రస్తుతించదము నీకను పాప వలె నన్ను కాచీ నిజతరకము సాగు సౌత్రం నీకను పాప వలె నన్ను కాచీ నిజ తరక మోసరీ వినే సరే ఇంతకాలం కాచితే రేనే సరే నే సరే నాతో నడచితి రే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కను పాపక కాచితి వితోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం హృదయంలో మూసి స్తోత్రం ఏమియూ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే ఏమియూ లేకుండా సాగి నా బ్రతుకును మేలులతో నింపితివే ఇకీడైనా తలచని మీరు ఏతండ్రైనా ఇటున తల చని ఏదండ్రైనా రో ఎరే ఎరే ఇంత కాలం కాచితే సరే నా తో నడత అణుదినము సదరలన్నో పొంది కరముజే అము సదరలన్నో పొందరముజేంపు వివరించలేను ఒక్కడి పూనా పింపు ఒక్క సరే నే సేరు హై నడ సరే నే సరే నాయతి మధ్యలో వేసి పాడలైన నన్ను పిలిచి తిరియాకుతము నానుల మధ్యలో వేసి పాడలైన నన్ను పిలిచి తిరియాకుతము నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయలేదు నేను దేనికి పాత్రను కాదు ఇది కృపదు సరే ఎరే ఇంత కాలం కాచితీవే ఎరే ఎరే నాతో నడచితీవే స్తూత్రం స్తోత్రం స్తోత్రం మన మధ్య వాక్యం అందిస్తారు అన్న ప్రైజ్లాడ్ ప్రార్థిస్తామండి పరశుద్ధు ఒక దేవ మొన్నతరీ మీకు స్థుతి స్థరాలైన ఈ యొక్క తన మళ్ళీ ఉదయం నుంచి కాచి కాపాడే మీ సన్నిధి నడిపించినందుకు మీకు ఎంతో ఉన్నాం తండ్రి ఈ యొక్క సాయంత్రాన్ని ప్రభుత్వం మీ సన్నిధిలో ప్రభుత్వం శాంతి సంబంధాన్ని అనుగ్రహించామని మీ మీద ఆధారపడలేగన మీరు ప్రతి జీవించేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మాలోని బలహీనతను తండ్రి సంపూర్ణంగా తన మళ్ళీ శక్తి కలిగి ముందుకు మీ యొక్క పరిశుధాత్మను అడ్డుకు మనం దయచేయమని ప్రార్థిస్తున్నాం వీటిలో వారందరినీ ఆశ్రయించండి స్వస్థపరచండి అద్భుతకరం జరిగించండి దృష్టిని గర్దించండి ప్రభా మరి ఓ ప్రభా వారి శరీరాలు దేవుని మీ యొక్క ఆలయంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఇందులో పరిశుధాత్మ నివసించలేగన ఓ ప్రభా పరిశుధాత్మని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒక క్షణం కూడా ప్రభా మేము మీ అందరూ ఆదరణ కలిగి ఉండలే పరిశుధాత్మ లేకుండా ఒక్కొక్క క్షణం కూడా మిమ్మల్ని సంతోషపరిచి తరు పరిశుధాత్మ లేని వాడు నావాడు కాడని వాఖ్యాంశాలు ఇస్తుంది నాయన కాబట్టి నేను మాతో మాట్లాడండి బలపరచండి ప్రతి చోట మీద సాక్షులు పెట్టుకోండి ముఖ్యంగా ప్రభావం మా ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావట్లేదో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మేము ఎప్పుడైనా తప్పిపోతున్నామో మాకు చూపించమని మీకే సమస్త ఘనత మహిళ మా ప్రభావం చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామన్నా ఏసుక్రీస్తు నా మనం మీకందరికీ శుభాభివందనములు ఈరోజు ఏడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి చాలా మందికి ఆశ్చర్యం కావచ్చు గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాండి మనం బబులోని కాలం ప్రవటన గ్రంథం వ్యాఖ్యలు చేస్తుంది ముఖ్యంగా ప్రవటన గ్రంథంలోనే మనం చూస్తాము బబులోను ఇంకా బ్రతికి ఉందని పాత నిబంధన అది భూపాతలంలోకి అది వెళ్ళిపోయింది భూది గంధంలోనికి వెళ్ళిపోయింది అని మనం చూస్తున్నాం కానీ అది ఆత్మీయ స్థితిలో ఈ రోజు మన మధ్యలో ఉంది ప్రపంచాత్మకంగా భూ బొగబలోను అనేది మనకి చేయబడుతుంది బొగ్గులోను అనేది బాబేలు అనే పదం నుంచి వచ్చిన పదం ఆ దేశం పేరు కాబట్టి బాబేలు అంటే బలివిని బొగ్గులోను అంతా చూడడానికి వెలిపినాయి ఈరోజు ప్రపంచాత్మకంగా ప్రతిదీ వెలిపినాయి కానీ అందుకే మనము ఈ న్యూస్ చూసినప్పుడల్లా ఈ మొబైల్ ఫోన్స్ ముఖ్యంగా యూట్యూబ్ న్యూస్ అన్ని మోసకరమైనవి ఉంటాయి తొంభై తొమ్మిది శాతం అంతా చీటింగ్ ఏది కాబట్టి వాటి మీద టైం వేస్ట్ చేయకుండా మనము మన న్యూస్ ఏంటంటే ప్రవచనమే ఎంతమంది దీన్ని చేసుకుంటారో నాకు తెలియదు కానీ మనకి న్యూస్ కంటే ముందే ప్రభు బయలుపరుస్తా ఉంటాడు అది ఎన్నిసార్లు ప్రభు రుజుపరచడు మన పరిచయంలో ఏది రాబోతుందో నాలుగు సంవత్సరాల ముందే చూడగలిగినాం ఎటువంటి టైప్ పరిస్థితులలో వ్యాక్సిన్స్ రాబోతున్నాయో చూపించాడు వ్యాక్సిన్స్ ఎందుకు అనుకునే ఎందుకు మనుషులు మీద ఒత్తిడి చేసేటో మనకు చూపించాడు అవి తీసుకోవద్దు అని కూడా చూపించాడు ఎందుకంటే కాపాడేవాడని నేను నా విషయాన్ని జ్ఞాపం చేస్తా దేవుడు ఏ ఏ మంత్ లో రిలీజ్ చేస్తారో కూడా చూపించాడు బట్టి సరే అవన్నీ గతంలో మనం ఎన్నో చూసినాం ఆర్థిక స్థితి పతనం కూడా చూసినాం గతంలో ఇంకెన్నెన్నో దేవుడు మనకి చూపిస్తూనే ఉన్నాడు న్యూస్ కంటే ముందే మనం న్యూస్ న్యూస్ మనతోనే ఆరంభమవుతుంది దాని తర్వాతనే ఈ లోకానికి బాధపరచబడుతుంది కాబట్టి ప్రభు ప్రవచనాలకి ప్రాధాన్యత మనం నేర్చుకోవాలి ఎందుకంటే మన పరిచయనే ప్రవచనానికి సంబంధించినవి మనం తర్వాత చనాత్మైన పరిస్థితిలో అతి పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే ఆయన మనతో మాట్లాడదు ఎందుకంటే అనేక పర్యాలు నేను ఆ యొక్క ఆమోస్రంథం కూడా గురించి సంకల్పించిన వాటిని తన దాసిన ప్రవర్తనకు బయలుపరచుకున్నాడు ఏ చెయ్యడని కాబట్టి నీకు బయలుపరచకుంటే ఏమైనా జరుగుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన దాసం కావు ్రదర్ దేవుడు నీకనేమైనా మాట్లాడిందా నీకేమైనా బయలుపరిచిందా అని అడిగితే నువ్వేమైనా చెప్పగలవా లేదు బ్రదర్ నాకేం బయలుపరచలేదంటే ఎక్కడో లోపంలో ఉన్నట్టు నీకు దర్శనరీతిగా ఏమైనా మాట్లాడుతుండ కలర రూపకంగా ఏమైనా మాట్లాడుతుండ ఆయన స్వరం ఏమైనా వినిపించిందా ఈ మూడిట్లలో ఏది కూడా నేను ఇప్పుడు అది ప్రవచనం కాదు కదా కాబట్టి ప్రవచన పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరము ప్రవచనాలని అర్థం చేసుకునే ప్రయత్నించాలా ప్రవచించడానికి కూడా ప్రయాసపడాలి ఎందుకంటే బహు ప్రాముఖ్యంగా దాన్ని హెచ్చరించండి మనకి రూపావరాలు గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రవచించటం మరి ఆసక్తితో ఆపేక్షించండి అన్నాడు చాలా మంది ఏం చేస్తారు తెలుసు సమర్థించుకుంటారు ఎందుకు తెలుసా వాళ్ళకి ఎట్లా ప్రవచించడం రాదు వేసుకోరు ఆస్తికి చూపించారు కాబట్టి ఏమైందంటే పదమూడవ వచ్చారు పదమూడవది నెలలు చేస్తారు మొదటి కొన్ని కల్లాస్ట్రీ పదమూడులో అన్ని ఆగిపోతాయి ప్రవచనాలు భాషలు నిలిచిపోవును ప్రవచ ప్రవచనాలు నిరర్థకమగవును కానీ ప్రేమ శాశ్వత కాలం అని చెప్తారు అది చాలా ఈజీ చెప్పడం వాక్యం క్రిటికల్ మైండ్ కాబట్టి కానీ మొదటి రెండు నీ జీవితంలో రుచి చూడగలిగినవా రుచి చూడకుండా మూడవ దానికి ఎట్లా పోతావు ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు అంటే ఎప్పుడన్నా మనము ప్రేమను చూపించినామా ఏ రోజైనా ఒక అనాథకి ఒక దండం పెట్టినమా ఒక విధవరాలకి ఏదన్నా మనం ఒక డబ్బు సహాయం చేసినామా ప్రేమ కదా చూపించడం కదా అటువంటి ఏ రోజు కూడా చేయలేదు మనము కానీ హెచ్చరించడంలో మటుకు ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటాం మనం కాబట్టి మనం ఆత్మ ఉండడానికి వీలు లేదు మనము ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించాల నీకు బాషల వారం లేనంత మాత్రంగా భాషల వారాన్ని గురించి తృణీకరిస్తే వర్షాత్మని తృణీకరించినట్లే కదా ఎందుకంటే వర్షాత్మ ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఎట్లా అది తప్పని ఎట్లా చెప్పగలవు చెప్పలేదు కదా కాబట్టి కొంచెం కష్టమే పరిస్థితి ప్రయాసంతో గురించి ఈరోజు ఎంత పర్వాలేదు పట్టణ గ్రంథంలోని ఇరవై అధ్యాయాన్ని మనం ముగించుకోవడానికి సిద్ధపడుతున్నాం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ఏదైనా ఆ మరణానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ముగింపులో మనం ఏం చేస్తున్నామంటే మరణము మరియు నరకలోకము నరకము అగ్నిగుండంలో పడవేయబడినట్టు కాబట్టి మరణము నరకము అగ్నిగుండము ఈ మూడు విషయాల గురించి బహుదీర్ఘంగా మనం ధ్యానించినాం ఇవి రెండు ఇవన్నీ జీవలు అన్న విషయం గ్రహించినప్పుడు మనుషులు ఆశ్చర్యమే ఎందుకంటే మరణం అనేది ఒక ఆత్మ అని మనకు తెలుసు అది మొట్టమొదటిసారి మనం ఎక్కడైనా చూస్తున్నాము ఆదామ పాపం చేసినప్పుడు అది బయటకు వచ్చిందని మనం చూస్తున్నాం దాని తర్వాత దాని పరిణామ పరిణామాన్ని మనము ఏబ్రియల్ ఆరంభించిన ఆ యొక్క మరణం కాండ రోజు వరకు కూడా ప్రపంచాత్మకంగా వెళ్ళేదానం ఆడుతా ఉంది కానీ దానికి మన మీద ఏ అధికారం లేదు ఎందుకు చెప్పండి పోయినా మనం నేను చూపించిన వాక్యం అదే మరణం పాతల లోకము మరియు మరణం మీద మరణంకి యొక్క తాలపు చెవి మన ప్రభు చేతిలో ఉంది అనేది కాబట్టి ఆయన చేతిలో ఉంటే మన హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి మన చేతిలో ఉన్నట్లే మరణం నా పర్సనల్ నా అనుభవం చెప్తున్నాను మనిషి ఐసీలో ఉన్నప్పుడు ఎంత కూడానో పోరాడుతూ ఉంటాడు ఇంకా బ్రతకలా అని ఆశ ఉంటుంది నేను విభేదన వరం ముందు నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు కానీ బాగా ఇతని పరిస్థితి ఏంది ఇతని జీవన విధానం ఏంటంటే బహుగా పశ్చాత్తం పడుతున్నాడు ఐసీ రూమ్ లో వడ్డు మీద కూర్చొని ఇల్లుగా నేను ఎంతో తప్పు పని చేసినాని అది చేయకూడాల్సిందే ఇది చేయకూడసిందే అని పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాను నేను ఆ మాట వినింటే బాగుండేనే వ్యక్తి మాట వినింటే అని బహుగా ప్రయా పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కాల్సనే ఉంటారు అని నిశాత స్థితి నువ్వు మనం నాకు చేస్తావా అని చూస్తున్న కండ్లవి అప్పుడు బొబ్బా నేను ఇతని కొరకు ఏం చేయగలను అయినా నన్ను ఎందుకు ఇందరి నడిపించిన ప్రభావ అని ప్రార్థించుకుంటాడు నా మనుషులు అప్పుడు పురుషోత్తాత్మ అభిషేకము ఆ టైంలో బలంగా వచ్చినప్పుడు ప్రార్థనలు అతని నుంచి ప్రార్థిస్తున్నప్పుడు నాకు తెలియనిది నేను నేను ఏమైనా ప్రార్థిస్తున్నామో సంపూర్ణంగా ఆ ఆత్మకి సమర్పించుకున్నప్పుడు అతనే విచరిస్తూ ఉంటాడు తనకి ఆయుష్ పొడిగించాలన్నా అతన్ని స్వస్థపరచాలనా లేక అతని ఆత్మ నశించిపోకుండా పాప విమోచన కలిగించేలాగన పాప క్షమాపణ కలుగులాగన తన నోటి ద్వారా పాపాలు ఒప్పుకొనిలాగనా లేకుంటే కనీసము తన మనసులోనే ఒప్పుకొనిలాగన ఎందుకంటే ఆ దశలో కృష్ణుడు ఆ యొక్క తన శరీరానికి ఆధీనంలో కాబట్టి సంపూర్ణంగా తన ఆత్మ ఘోషిస్తా ఉంటే కనీసం ఆ అతని చెవులు చెప్పడం ప్రభా నేను పాపుని అయినా నా పాపములు క్షమించ తండ్రి నన్ను నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ప్రభావ అన్న ఆ యొక్క దొంగ ఎట్లా ప్రార్థించారు ఆ చిన్న ప్రార్థన చెప్తాం అప్పుడు తర్వాత ప్రభా ఇతని ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో మృత్యు లోకంలోకి పోవడానికి వీలు లేదు వేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నయన ఇతని ఆత్మ పరలోకం వెళ్లాల్సింది తన పాపం నన్ను క్షమించనైనా అని ప్రార్థిస్తూ ఉంటాను చాలా మంది అనుకోవచ్చు తను నోటి దగ్గర ఒప్పుకోకుండా ఎట్లా పోతాడు బ్రదర్ అంటే అది మీ క్రిటికల్ మైండ్ అంతే ప్రశ్తాపంతో మార్మన్స్ పొందినప్పుడు దానికి రక్షణ హోమం చేయడం ఎందుకంటే ఆయన ప్రేమ జాలి దయగలదేవు తన మనసులో ఎందుకంటే చనిపోయిన కూడా మనిషి కనీసం ఒక ఎయిట్ మినిట్స్ వరకు బ్రెయిన్ ను పనిచేస్తూనే ఉంటుంది ఈ సత్యం తెలిసినప్పుడు నాకు ఒక సిస్టర్ చనిపోయింది చనిపోయినాడు నేను కొంచెం లేట్ గా పోయినాను ఇంకా లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మీదనే ఉన్నాయి ఆ సిస్టర్ ఎప్పుడు ప్రాధాన్యత చెప్పి నాతో తన భర్త గురించి బాధపడాడు తన భర్త మంచివాడు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి ఆ సిస్టర్కి సరే మరణించినప్పుడు ఆ టైంకి నేను లేకపోయినాను ఆ క్షణం నేను ఇంకా లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కానీ డాక్టర్స్ అన్నారు ఆమె చనిపోయింది కంప్లీట్ గా హార్ట్ స్టాప్ అయితేనే కానీ మేము డిక్లేర్ చేయము డెడ్ కానీ అంటే ఇప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది ఈ సిస్టర్కి నేను చెవులే చెప్తాను నేను ప్రార్థన చేస్తాను అని ఆ పిడ్డ ఆత్మ విమోచన కొరకు నేను ప్రార్థించిన దుష్టాత్మను ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఆత్మను తీసుకొని పోవడానికి వీల్లేదు ఏ సూపరుస్తున్నాము నాకు అందుకు పరిశుధాత్మ అప్పుడు నీ పరి హెచ్చరిస్తాం కరెక్ట్ కానీ ఎక్కడున్నాడో హెచ్చరికల ప్రేమ ద్వేషము పద కాబట్టి ప్రతిదాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించారు ఎందుకంటే ఒక్కసారి మరణ ఛాయలకు మనం పోయినామంటే నీకు పరశుధాత్మ లేకపోతే మటుకు నువ్వు రానే వందల నుంచి ప్రభు నరకం మీద విజయం పొందేడు మరణం మీద విజయం పొందడు దాని ముల్లిని వెచ్చివేసేడు ఇంకా దానికి విజయం లేదు అది ఈ సత్యని గ్రహించినప్పుడు నువ్వు ఎంత సంతోషంతో ప్రభును దానందించి జీవించాలా అనుమానించొద్దు నాకేమైపోతుందో అన్న అనుమానం నీకు వెంటడద్దు దాని మీద నువ్వు విజయం పొందాలా ఈ విషయాన్ని మనము నెలకి చెప్పగలమా ఖచ్చితంగా నరకం దాని తర్వాత మరణం తర్వాత నరకం నరకంలో నిత్యం అగ్ని ఉంటది అవి రెండవతున్నాయి కానీ ఏసు ప్రభు దాని మీద విజయం పొందిండడు ఆ విజయం పొంది తన బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాడు ఎగ్జినమ్ములు ఏ ప్రభు నమ్ముకుంటే ఆయన కొడుకు జీవిస్తే మరణం మీద విజయము నరకం మీద విజయం ఆటోమేటిక్ గా ఆయన తృపల్లోకి వచ్చేస్తాం అంటే కాపీలోకి వచ్చేస్తావు ఎప్పుడు నన్ను మరణం ముట్టలేదు చాలా మంది ఎందుకు రోగ్రస్తునైపోతుంటారంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి దేవుని దృష్టిలో భావోద్రేకాలకి అవకాశం లేదు లేక మనోభావాలు లేక ఫీలింగ్స్ అంటాం ఫీలింగ్స్కి అవకాశం లేదు ఎమోషన్స్కి అవకాశం లేదు అంత న్యాయ విధి ఆత్మీయ ప్రపంచం కూడా న్యాయవిధినే అది చూపించిన లా ఆఫ్ ద స్పిరిట్ అనే ఒక వాక్యం మీరు చూస్తే అక్కడ స్పిరిట్ కి కూడా ఒక లా ఉంది అన్న విషయం నువ్వు గ్రహించగలిగితే పరిశుద్ధాత్మ నడిపింపులో ఆ సత్యాన్ని గ్రహించగలుగు ఈ లోకంలో న్యాయ విధి నువ్వు ఈ పని చేద్దు శిక్ష ఆ శిక్ష అని ఉంటుంది అక్కడ ఆత్మీయ ప్రపంచంలో కూడా అంటే న్యాయ విధులు అక్కడ అవి దుష్ట ఆత్మలకి తెలుసు దుష్టాత్మలకి న్యాయ విధులు తెలుసు మనుషులకే తెలియక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం అందుకు శ్రమల పాలవుతా ఉంటాం ఆత్మీయ ప్రపంచంలో న్యాయవిధులను అర్థం చేసుకుంటే నువ్వు మాట్లాడినప్పుడు దుష్టాత్మక తెలుస్తుందని వీటిని తెలిసినది న్యాయవిధి న్యాయవీధి ఏం చెప్పండి సమస్త సృష్టి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు నువ్వు పరిపాలించాలా నీ కుటుంబానికి నీ కుటుంబం యొక్క పరిపాలన నీ ఆధీనంలో పెట్టిండు దుష్టుడు దాన్ని ముట్టడానికి దీన్లేదు ఆ న్యాయ విధాన్ని నువ్వు గ్రహించినప్పుడు దుష్టుడి దుష్టుడి నుంచి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవు నీ పిల్లల్ని నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవు ఉద్యోగ స్థలాన్ని నువ్వు కాపాడుకోగలవు నీ భవిష్యత్తుని నువ్వు కాపాడుకోగలవు నీ ఆర్థిక స్థితిని నువ్వు కాపాడుకోగలవు నీకు అలైన్మెంట్ పోతే దాంట్లో నుంచి మళ్ళా తిరిగి రావడం నీకు చాలా కష్టమవుతుంది నేను పర్సనల్ అనుభవం పూర్వకం ఈ విషయాన్ని నేను గ్రహించాలనుకుతున్నాను ఆత్మీయ ప్రపంచంలో ఉన్న ఆ యొక్క ఆ ఆత్మీయ ఆ యొక్క న్యాయ విధానాన్ని నిన్ను అర్థం చేసుకోకపోతే అక్కడ కూడా ర్యాంక్స్ ఉంటాయి అక్కడ కూడా హైరారిటీస్ ఉంటాయి కొన్ని ప్రధానలు దురాక్ అవి నీ కుటుంబం ఆ యొక్క ఆత్మీయ కుటుంబం విని వాడు ఆత్మీయ ప్రపంచంలోకి అర్థం చేసుకున్నాడు నువ్వు అని సింహాసనాన్ని గది దించకపోతే నీ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు నీ కుటుంబంలో శాంతి సమాధానం పెట్టి పరిస్థితిలో ఉండదు ప్రతి రాజ్యాన్ని ప్రతి ఒక్కరి రాజ్యాన్ని వాడు కబ్జ చేసుకుంటాడు నీకేమో దేవుడు పరిపాలన ఇచ్చాడు నువ్వేమో పోగొట్టుకున్నావు రక్షింపబడ్డాను కానీ ఇక్కడ దానికి ఆ సత్యమే తెలియదు నీ రాజ్యం పెట్టుకోవడంలో కానీ వాడిని చూసేసి ఆ సింహాష్టం నీది కాబట్టి నువ్వు అక్కడ కూర్చుంటేనే కానీ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు కాబట్టి మనకి రెండో మరణం మీద రెండో మరణానికి మన మీద ఎట్టి పరిస్థితుల్లో అధికారం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళం ఏసు ప్రభుల జీవిస్తున్నాం కాబట్టి మరణం మా దగ్గరికి రావడానికి మీదు అంటే నిత్య నరకమై అగ్నిపుండం రెండో రెండో మరణం కాదు అగ్నిపుండంకి మన మీద ఏ అధికారం లేదు ఎందుకంటే ఏసు ప్రో విజయము మరణం మీద ప్రో ఆ విజయంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మరణము మనల్ని ముట్టలేదు కాబట్టి నేను అక్కడికి ఈ యొక్క పాఠన గ్రంథము ఇరవై అధ్యాయాన్ని ముగిస్తున్నాను ఈ రోజు మనము ఇరవై రెండవ అధ్యాయాన్ని ఆరంభించుకోబోతున్నాం మీకు పరిచయం చూడండి ఒకసారి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం కనిపిస్తుందా ఇరవై ఏడు వచనాలు ఉన్నాయి ఇందులో ఇరవై అధ్యాయంలో ఇరవై వచనాలు ఇవి అనేక పర్యాలు నేను మీకు ఎన్నో కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఇరవై అధ్యాయం కొన్ని గంటలు ఒకటిగా రెండుగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మనం ఎన్నో వాక్యాలు తీసుకున్నాం ప్రకటన గ్రంథం ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ప్రకటన గ్రంథము నా ఫేవరెట్ పుస్తకం ఇంకొక రహస్యంగా నేను మీకు చూపించిన ఏంటంటే ప్రకటన గ్రంథం అనేది ఒక ప్రపంచం ఒక ఆత్మీయ ప్రపంచం అందులో అడుగుబెట్టినప్పుడు ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి చాలామందికి సహ తెలియదు కాబట్టి దీని గురించి ఏమీ తెలియదు వాళ్ళకి నీకు ప్రతి అధ్యాయం బైబిల్ అని ప్రతి అధ్యాయము ఒక ఆత్మీయ ప్రపంచం అటువంటి సత్యాన్ని గ్రహించి నీ ప్రార్థనలో ఆ ప్రపంచంలోనికి పోతేనే గాని ఆ వాక్యాలని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితాంతం అర్థం చేసుకోలేవు ఇది నా వ్యక్తిగత అనుభవం అంతే నేను ప్రతి అధ్యాయము ఒక డైమెన్షన్ ఒక ప్రపంచంలో ఒక కోణం అంతే అది ప్రతి అధ్యాయం ఉదాహరణ ప్రకటన గ్రంథం ఇరవై ఒక ప్రకటన గ్రంథము అదొక ఆత్మీయ ప్రపంచం అందులో నుంచి దేవుడు వ్యూహాను భక్తునికి అనేకమైన విషయాలు చూపిస్తూ ఇక్కడికి రా అంటే అదొక ఆత్మీయ ప్రపంచం అక్కడికి పో అంటే ఇంకొక ఆత్మీయ ప్రపంచం అది లైబ్ర అట్లనే ఉంది ఏసుకల్ గ్రంథంలో చూస్తాం మరపోతున్నా చూడు ఇష్టాలు పెద్దలు ఏం చేస్తుండ్రో అదొక ఆత్మీయ ప్రపంచం వాళ్ళ ఆత్మలు ఎక్కడ భయంకరంగా ఉన్నాయో చూపిస్తాడు అవి విగ్రహాల జరు చుట్టబడ్డాయని చూపిస్తున్నాడు విగ్రహాలు వారికి ఊరేయనని చూపిస్తున్నాడు కానీ వారి శరాలను మటుకు ప్రవర్త ఎదుట కూర్చొని మాట్లాడుతున్నారు భక్తిగా పైకి భక్తి కలవారు శక్తి లేనివారు ప్రాథమిక ఇరవై ఒకటో అధ్యాయము నువ్వు ఏం చూస్తున్నామంటే అంతటా నేను క్రొత్త ఆకాశంలో దీనికంటే ముందు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇరవయవ అధ్యాయము ముగింపు దశలో ఒక వాక్యం ఉంది అది మీకు తెలుసు రెండోసారి ఇరవై అధ్యాయము చివరిగా ఎవరిని పేరైననో జీవ గ్రంథ మందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్గికుండంలో అయితే నేను కొన్ని సంవత్సరాలు నేను ఇంకోట బహుశా టూ థౌజండ్ ఎయిట్ నుంచి చూపిస్తున్న వాక్యాలు కొత్త వింగా ఇవి జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడలేదు అంటే కొణత రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక పదిహేనోది నేను చూపించిన రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అని ఎవరు చెప్పగలరు చెప్పండి రక్తము మాంసము దేనికి సంబంధించింది రక్తము పాపము సైతానుడు లేక సర్పము మాంసము ఆహారము దోచుకోవడం ఆహారం దోచుకుంటారు కాబట్టి అవి తేళ్ళు కాబట్టి సర్పములు తేళ్లు ఎట్టి పరిస్థితుల్లో పర్లోక రాజ్యంలో అడుగు పెట్టవు ఈ రెండు గుంపులు అగ్నిగుండంలో పడవేయబడతాయి ఇవి రెండు మతపరమైన గుంపులు బయటికి పేరు సంపాదించుకునే వాళ్ళే క్రైస్తవులని కానీ వారు మటుకు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుని ధరించుకోవాలని వారు అంతే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు వారు వాళ్ళు ఎవరు అనేది నేను మా ఆటంగా చెప్పను ఇప్పుడు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మీద చాలా మందికి కాబట్టి మనం ఆన్లైన్ వాటిని తీసుకుంటే ఎంతో మందిని చాలా మందికి ఏంది అనుమానం అంటే ఇవి ఎక్కడున్నాయి ఆధారమని ఎందుకంటే ఇరవై నుంచి చూస్తున్న వాక్యాలు ఇవన్నీ కొత్తగా చూస్తేనే కావు కదా ఖచ్చితంగా వాళ్ళకి ఇవి ఆధారాలు ఇష్టమే అంత విశ్వాసంలో వనసాగుడే మటుకు దేవుడు తప్పగా చూపిస్తాడు సవాల్ చేసే వాళ్ళకి మటుకు ఎయిటీ పర్సెంట్ చూపించాడు మనం చూసినాం కూడా కాబట్టి చెప్పాలి పేరు జీవగనధ మందు ఏమిటంటే ఇక్కడ ఏమి చూడండి ఎవరి పేరు నేను మందు కనబడలే కనబడని ఎడల నేను ఒక్కటే అని ఎవరికి కనబడాల బ్రదర్ సిస్టర్స్ నీ పేరు నీకే కనిపించాలి కదా కొంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు అప్పుడప్పుడు అంటే తరచుగా చేయాలి కానీ ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుంటది సార్ మొత్తం కోర్స్ అయిపోతుంది వాడి పేరే కనిపించదు రిజిస్టర్ నంబర్స్ ఉండవా అతను రోల్ నెంబర్ ఉండదు ఎక్కడో జరిగింది నిస్టేట్ ఆఫీస్ లో చివరికి వచ్చి సార్ నా పేరు పిల్లలే సార్ నీ పేరు ఏంది నీ పేరు రోల్ నెంబర్ ఎక్కడ ఉంది అంటే చెప్పలేడు ఈ క్లాస్ సంబంధించిన నీకు ఈ అటెండెన్స్ బుక్ లో లేదు కదా అంటే అంటే లేదు నేను ఇక్కడే నేను కొత్తగా జాయిన్ సార్ నేను లేట్గా జాయిన్ అయినా సార్ నువ్వు లేట్గా జాయిన్ అయినా నీ పేరు ఇక్కడ ఉండాలి కదా ఇది ఆల్మోస్ట్ కోర్స్ అయిపోతుంది అంటే నీ గెలుపు ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ప్రార్థన చేయాల ప్రభు నేను జీవనంతా ఉండాల ప్రభు నా సూచించిన ప్రభు అన్న ప్రార్థన నీకు వస్తాను లేకపోతే ఏమంటుంది తెలుసా ప్రాథనిపడిన కాలం పరిచయానికి ముఖ్యంగా ప్రభు కాలానికి అన్న కాయపా వీళ్ళందరూ వాళ్ళు దేవుని పరిచయం వాళ్ళు ఏమనుకున్నారు యువత మతాన్ని కాపాడుతున్నాం అనుకున్నారు మేమే మతాధికారులంగా ఉంటే మాకు ఈ బాధ్యత ఉంది మేము దేవుని పరిచయా చేసినామనుకుంటున్నారు చంపుతున్నప్పుడు చంపిన బహు కూడా దుఃఖపడి వాళ్ళు చేసిన పని చాలామంది తెలియదు వాక్యము అయ్యో ఎంత పని చేస్తేనే అప్పుడు బాధపడి తిరిగి ఆయన వచ్చేటానికి కూడా బాధపడతాది విశాల్పలు తమ సొంత కుమారుని పోగొట్టుకున్న వారి వాళ్ళు బహు దుఃఖంతో ఏడుస్తూ వస్తారు అనండి అప్పుడ అంతా నష్ట పొందాల్సిందే వేరే మార్గం లేదు మనకి మనకి ఏసు ఒకటే మార్గం అని చెప్తాం కానీ ఎవరికైనా కానీ ఏసు ఒకటే మార్గం అని మేము ధైర్యంగా చెప్పగలము అది యూధులకే కానీ ఇంకా ఎవరికైనా కానీ బుద్ధిస్టులకే కానీ వైదవులకే కానీ ఎవరికైనా ఒకటే మార్గం అది ఏసు క్రీస్తు ప్రభుత్వ వారి మార్గం ఆ మార్గం తప్ప ఎవరు కూడా అగ్నిగుండం నుంచి తప్పించుకోలేరు అది రెండో మరణం ఇది మీ పరిచర్య ఉండాలని సువర్త ఉండాలని ఆల్టర్ కాల్ ఈ విషయం చెప్పాలా మీరెవ్వరు అగ్నిగుండంలో పడవద్దు ఇది దేవుని యొక్క విలుపు ఈ ఎందుకు నీకు రక్షణ అవసరం ఎందుకు నీకు రక్షణ అవసరం అని చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం నేను ఆనందిస్తున్నాను నిజాయి నీకు కనిపిస్తుంది ఇది అధ్యాయము చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము మొక్తి వస్త్రంలో అంతటా నేను అంతటా అంటే ఎప్పుడు చెప్పండి అంతటా అంటే ఒక ఒక విషయం జరిగినాక ఒక ఘటన జరిగినాక ఒక పరిచయం ఒక ఒక ఏమంటాము ఒక పరిస్థితి ముగించినాక ఎంతటా అంటే కాబట్టి ఎంతటా అన్నప్పుడు ఇరవై వద్ద ముగింపులేముంది మరణము పాతల లోకము అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఆ తర్వాత ఎవరి పేర్లు జీవగ్రంథం అందుకు భయపడినట్లు కనబడలేదో వారందరూ అగ్నిగుండంలో పడవేయబడి దాని తరపు చూపిస్తుంది చూడండి మొదటి గుంపులు రెండు గుంపులు అగ్నిగుండంలో పడవేయబడినాక జరిగేది అంతటా పట్టణ గ్రంథంలో ఎంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మొదటి అధ్యాయము ఈశ్వైపదైవత్వం రెండవ అధ్యాయంలో ఆయన రక్తం పెట్టి కొన్న ఎట్లా తయారైనవి సంఘం ఎట్లా తయారైందని ఇంకా మూడవ అధ్యాయం నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అధ్యాయుల వరకు హెచ్చరికలు దాని తీర్పులు అవి ఏ రీతి గూరెలు పాత్రలు ముద్రలు ఏం రాయబడయో అని చూపిస్తున్నాడు దాని తర్వాత లాస్ట్ వార్నింగ్ అని చెప్తున్నాడు పాత్రలు శిక్ష ఆరామం అని చెప్తున్నాడు అవన్నీ ముగించినాక మతపరమైన జీవితానికి ఏం జరుగుతుందో చూపించిండు దాని తర్వాత సరసత్యంలోనికి పోయిన వారి గురించి చూపిస్తుడు అవి జరిగినాక ఈ లోకానికి తీర్పు తీర్పు తర్వాత అగ్నిగుండం అగ్నిగుండం తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం చూడండి అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిన మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రంలో ఇక ను కదా చాలామంది ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పండి మేము ఏ కామెంట్రీలో చూసినా కానీ ఏమని ఉంటుంది అంటే అంటే ఇప్పుడున్న ఆకాశము మనకు తెలుసు ఆకాశం విశాలమైన స్థానము అది ఎక్కడుందో కూడా తెలియదు కలిసి మధ్యలో అంతే కానీ రాకెట్లో పోయినా స్పేస్లోకి పోయినా అక్కడ నుంచి ఎన్నో కొంత దూ నుంచి మరీ దూరంగా కనిపిస్తుంటుంది అది అంతరిక్షంలోకి పోతేనే అంతరిక్షమే దూరం అనుకుంటే అంతరిక్షంలో పోయినాక రాకెట్లన్నీ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకు అది ఇంకా దూరంగా అనిపిస్తూ ఉంటారు అది ఎంత దూరం అని ఎవరు చెప్పగలం ముఖ్యంగా ఏమంటుందంటే మొదటి ఆకాశంను మొదటి భూమి గతించిపోయాను రెండు తర్వాత సముద్రంలో ఇక లేక ఇకను లేదు కాబట్టి కొన్ని ఛాలెంజింగ్ వాక్యాలు ఇవి ఎందుకంటే క్యాప్చర్ కల్ట్ మన కాళ్ళకి ఎప్పుడు తగులుతూ ఉంటుంది ఎక్కడ పోయినా అది కల్ట్ అని మనం చూపరుస్తుంది ఎందుకంటే ఆ దినంలో శ్రమ ముగిసినాక అనే ఉంది మన మనం ప్రభువు ఏరితే కనిపిస్తాడు మొట్టమొదటిసారి ఈ రహస్యంగా రావడానికి ఉంది దొంగ చెప్పిండు అంటే ఏంది దొంగ రహస్యంగా వస్తాడని కాదు చెప్పకుండా వస్తాడని టైం చెప్పాడు కదా దొంగ టైం చెప్తే నువ్వు రెడీగా ఉంటావు పోలీసులతో పాటు దొంగ వాళ్ళు ఏమి వస్తారంటే దొంగ ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేడు టైం కానీ మనకు తెలుసు ఆ సూచనలు ఆ అని రాకడా ముందు జరిగే ప్రవచనాలు అది మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం కాబట్టి మనకు తెలుసు అని రాక డేట్స్ ఫిక్స్ చేసేట పరిచర్ కానీ నాకు ముందు కాబట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి తర్వాత మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతుంది అంట మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతుంది ఎంతమంది దీన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలని చెప్పండి చూడండి మొదటి గ్రంథులు రాష్ట్ర పత్రిక సరే రెండో కొరిత ఐదవ అధ్యాయము పదిహేడవ వర్షంతో చూడండి పదిహేనవ వర్షం చూడండి కాగా ను క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొరత సరే కదా కాగా ఎవడ క్రీస్తు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను ఇది కీ రెఫరెన్స్ కీ వచనం అంటాం కేబిపీఎంలో చెప్పబడుతున్న ప్రతి వాక్యపు పరిచర్యను ఇది కీ ఫౌండేషనల్ కీ అంటుంది ఈ వాక్యం లేకుండా కేబిపిఎం వాక్యాలను ఎవరు చేసుకోలేరు ఇది ఇది తాలపు చెవి దేవుడు మనకి ఇచ్చిండ్రు ఈ తాలపు చెవి తీయకపోతే తీసుకోకపోతే నీకు ఏ వాక్యాలు అర్థం కావు నువ్వు వీటిని రీప్రొడ్యూస్ చేయలేవు కే విన్న ఈ యొక్క వాక్యాలని నువ్వు రీప్రొడ్యూస్ చేయాలంటే నీకు ఈ వాక్యం ఉండాలా ఈ కీ ఉండాలా నిజంగా క్రీస్తు ఈ పాత సృష్టి గతించింది నీ పాత జీవితం గతించింది విధంగా కృతమైపోయినాయి కాబట్టి ఇప్పుడు చూడండి అంతటి నేను కొత్త ఆకర్షంలో కృత భూమిని చూచి తిని మొదటి ఆకర్షంలో మొదటి భూమిని గతించిపోయాను అంటే జీవితాల్లో పాత విధానంలో పాత నియమాలు జీవన విధానాలకి eating the morning eating the morning finish you know that the political and military were you were going to be in the same school and I am going to be with you I am talking to you I am talking to you multiple people that is why I am like on the life of the nature and the nature is going to be staying ఆకాశము ఆత్మీయమైంది క్రొత్త భూమి ఆత్మీయమైంది మనకు తెలిసి ఆకాశం అంటే భూమి అదే ఆకాశము అంటే క్రొత్త ఆకాశం అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సందర్శ ద్వాదృశ్యం ఎందుకంటే ఆకాశవాసులు తేజవాసులు విరు క్రొత్త భూమి అంటే గొప్ప జన సమూహము అందరూ హతసాక్షులై శ్రమల మహాశ్రమలలో గొరపిల రాన్న వారి వసతుక్కొని చివరికి గొరపిల వివాహానికి వచ్చి పాలు పాల్గొంటున్నారు కొత్త భూమి అది ఇప్పుడు చూడండి రెండవ విషయంలో మరియు నేను నూతనమైన ఇరులేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన అలంకరింపబడిన పెళ్లింపు మాత్రం వలే సిద్ధపడి ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా ర్యాప్చర్ రావాల్సిందే లేకపోతే నీ మోసము నిన్ను మొదటి రెండు గుమ్లాల్లో నిలబెట్టిస్తాను సింగ్ అది అది నేను నేను మోసపశన నేను నూతనమైన ఎరుసలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త పేరుకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి ఎక్కడ చేస్తుంది పట్టణమందిన దేవుని యుద్ధ నుండి దిగి వచ్చినా ఎవరు చెప్పగలరు చెప్పండి సంఘం ఎక్కడుంది కింద ఉందా పైన ఉందా పూసపుచ్చు థియాలజికల్ బోధలు కామెంట్రీస్ చదివి మనుషులు మూసని ప్రకటిస్తున్నారు మనుషులు దాన్ని పెంపడిస్తున్నారు మందిరం పర్మ దేవుని యొక్క సంఘము దేవునితో పాటు రావాల్సిందే మధ్యాకర్షణకి పోతుందంట అక్కడ ఏడేళ్ళు వెళ్ళిపోయిందంట పంచభక్ష పరమణులు తింటానంట పెండ్లైనా కా నుంచి కింది దిగి వస్తానంట ఎంత పిచ్చి పిచ్చి కలేదు అటువంటి సంబంధించిన ఒక్క వాక్యం లేదు బైబిల్లా కానీ ప్రపంచమంతట చమ్మింది ఇంకొక పది నిమిషాలుగా నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఈ విషయం ఒకటే మిమ్మల్ని హెచ్చరిస్తాను ఎందుకంటే వచ్చే వారం మరి దీర్ఘంగా దిగి నేను ఎందుకంటే ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి చూసిన వాక్యాలే ఇవన్నీ మనం కొంతమంది కొరతగా ఉండొచ్చు కానీ ఇవన్నీ ఓల్డ్ రికార్డుస్ లో అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మన పొడవుని మనము ముఖముగా చూడబోతున్నాం అన్న విషయం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా చూడండి సముద్రమును ఇక లేదు మన వచ్చే వారు నీకు ఇవన్నీ చూపిస్తాను వృత్తాకర్షము కొత్త భూమికి సంబంధించినవి మొదటి ఆకాశము మొదటి భూమి గతించుకున్నాయి ఎందుకంటే దేవుని న్యాయ విధిలో ఈ అంటే వాటిని ఇంగ్లీష్లో లాజ్ అంటాము లాజ్ ఎన్ఏడబ్ల్యూఎస్ అవి ఈ లోకానికి సంబంధించిన లాస్ ఈ లోకానికి సంబంధించినవే ఈ లాస్ పరలోకాన్ని పనికిరావు అని ఈ లాస్ పనికిరావు కాబట్టి పర్లోకపు లాస్ ని ఇక్కడ మొదలుపరచమని చెప్పింటు తండ్రి మన ప్రభువు ఈ చిత్తము పర్లోక మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాకెందుకు చెప్పిండో ఊహించుకోండి ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోకుండా ప్రతి సంఘంలో పర్లోకప్పుడు అర్థం చేసామంటే టక టక్ టక టక టాక చెప్పేస్తాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి బట్టి కొట్టినాం మనం చిన్న సబ్జెక్ట్స్ బట్టి కొట్టి పాస్ అయ్యి ఇంటర్వ్యూస్కి ఎదుర్కొని నేను ఉద్యోగం సంపాదించుకుంటున్నాను ఇంటర్వ్యూలో మనం మాట్లాడతా లేమంటే నువ్వు సరే నేర్చుకోలేదని అదే విధంగా ఈరోజు సేవా పరిచయంలో మనం అంతే బట్టి కొట్టి చెప్తుండమే గానీ దేవుని నడిపింపులో మనం ముందుకు పోతలేం కనీసం ఆ బట్టి కొట్టినా ఉద్యోగం కదా ఇక్కడ అట్లా లేదు కదా మనము మొబైల్ లో తీసుకొని ఏదో కామెంటరీస్ తీసుకొని చకాచకా వాక్యాలు చెప్తుంటే ఒక వేషధారణ అనిపిస్తుంది ఈ బ్రదర్కి ఎంతగా మెమరీ ఉందా ఎన్ని వాక్యాలు మెమరీ పెట్టుకోగలడా మనకు తెలుసు దాని వెనకాల ఉన్న ఆత్మ ఏందనేది సొంతగా నేర్చుకొని చెప్పినే కావు నా సజెషన్ అది నువ్వు వాక్య పరిచయలు ఉన్నప్పుడు ఆ వాక్యము అనుభవపూర్వకంగా నువ్వు చెప్పడం నేర్చుకోవాలా నీ జీవితంలో అనుభవపూర్వంగా చూసుకుందావా రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు వాక్యాన్ని చెప్పద్దు కాబట్టి చూడండి ఆయన మధ్యాకాశానికి వస్తారని మనకు చాలా మంది తెలుసు ఒకటే కదా క్యాప్చర్ కల్ట్ బోధకులు గట్టిగా పట్టుకున్న వాక్యం ఏం చెప్పండి ఎవరైనా చెప్పగలరు మొదటి దశ రాష్ట్ర నాలుగవ అధ్యాయం పరులకమ్ దిగి వచ్చాను అనబు మధ్యాకాశంలో అతన్ని కలుసుకుంటాక పోతాము అని ఉంది వాక్యం ఇంక చెప్పండి సార్ నువ్వు మా ఇంటికి రావడానికి చాలా బ్రదర్ అడ్రస్ దొప్పతలేదు అని ఫోన్ చేస్తారు అప్పుడు నేనేం సార్ నువ్వు ఎక్కడో చెప్పు బ్రదర్ నేను వస్తున్నా అనేసి అతను చెప్తాడు ల్యాండ్ మార్క్ అలాని షాప్ దగ్గర అని పలాని కూరగాయల దుకాణని పలాని టీ స్టాల్ అని గడుపుతాడు అప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ పోయి అక్కడిని కలుసుకుంటా ఇంటికి వస్తా ఇప్పుడు చెప్పండి మధ్య ఆకాశంలో ఎందుకు కలుస్తావు నేను చేసుకుని అక్కడ ఉండడాక అతని ఎరిగి ఆహ్వానించడానికి భూమి మీద ఆయన చిత్తం నెరవేరణ భూమి మీద గలిలీల నేను ఎందుకు పైకి అలాగే తేరిచిస్తున్నారు దేవుడితో మాట్లాడుతున్నాడు అపోసలు వెళ్తాం ఈ ప్రభావం ఏసు ఏ రీతిగా పరిలోకానికి కొనుక్కోబడిటో అదే రీతిగా తిరిగి వచ్చును అంటే మళ్ళా భూమి మీద అడుగుపెట్టును నువ్వు మటుకు అతని రిసీవ్ చేసుకోవాలి వెల్కమ్ అంటారు ఇంగ్లీష్ లో ఆహ్వానం కలుసుకోవడం అంటే ఆహ్వానించడం చూడండి ఇక్కడ అదే వాక్యం మరియు నేను నూతనమైన ఎరస్లేము అను ఆ పరిశుద్ధ పఠనము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కూతురు వలే సిద్ధపడి సిద్ధపడాలా ఎక్కడ సిద్ధపడుతున్నావు అనేది పరిశీలించుకోవాలా నువ్వు నిజంగా సిద్ధపడుతున్నావా బ్రదర్ సిస్టర్ అనేది కృష్ణ అన్నట్టు నాకు ఏమవుతుందంటే క్రైస్తవ జీవితంలో వేసధారణ ఎక్కువ ఈ రోజునాడు మనం ఏమనుకుంటాం ఎవరు నన్ను తీసుకున్న అంటే పిల్లిలాగా ఇల్లి పాలు దాగుతుంది కదా ఎవరు నన్ను చూసా లేదా అనుకుంటుంది అంటే కానీ దాని పాట పడుతుంది కానీ సమస్త హృదయలను తేటగా చూసే ఒక దేవుడు ఉన్నాడు కదా అతని పేరు వేసి బీస్తూ బాగున్నవాడు ఆయన నీ వృద్ధ రహస్యాలన్నీ బహుగా తెలుసుకున్నవాడు నీ హృదయ అంతరంగంలో ఏముందో బహుగా చూడగలిగిన వాడు ఆయన నుంచి మనం ఎట్లా దాచుకుంటాం చెప్పండి అందుకే యథార్థత ఉండడం నేర్చుకోవాలి మనం ప్రభా నాలో ఇంకా వేసారిన అయినా నన్ను క్షమించినైనా దాని తొలించి ప్రభా నేను బయటికి అంతగా జ్ఞానం ఉన్న వాడి వాళ్ళే కానీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను ప్రభా నేను వాక్యాలు బట్టి కొట్టుననుకుంటున్నాను చాలా మంది కానీ నేను రెడీమేడ్ కామెంటరీ సైతే తీసుకొని చెప్తున్నాను ప్రోభా నాకు పర్సనల్ అనుభవం లేదు ప్రోభా నేను వ్యక్తిగతంగా వీటిని రుచి చూసి చెప్పినాగా నాకు నడిపించు మనుషులం మెప్పు పొందుకుంటే మనం ఎంత ప్రయత్సమార్థం కదా ఇంకా బాగా చెప్పింది బ్రదర్ అని అంటారు మాస్టర్ గారు తన దారి ఒకరోజు ఏడ్చి చెప్పాను మీకు ఆదివారం వాక్యం చెప్పినాక అందరినీ కరచందనం చేసి ఇంటర్వ్యూ పంపిస్తున్నప్పుడు మాస్టర్ గారు నేను చాలా బాగా చెప్పాను అండి వాక్యము కానీ అందరు శేఖం ఇచ్చుకుంటూ పోయారంట అది వెస్టర్న్ కంట్రీస్ లో ఉండేది రాయ కానీ యునైటెడ్ స్టేట్స్ కూడా అట్లా చూడండి ఏ పాస్టర్ నా దగ్గరకు రాలేదు గేట్ దగ్గర ఇవ్వడం లేదు షేఖం ఆయన ఎప్పుడు సెపరేట్ గా ఎవడి దారి వాడు వెళ్ళిపోయాడు అక్కడ కూడా ఇప్పుడు దేశంలో ఉన్నట్లే కల్చర్ అక్కడ కూడా టీలు స్నాక్లు ఇస్తా ఉంటాడు అయితే నేను ఒక చర్చకు పోయినప్పుడు ఎవరు ఊహించలేదు మా వాళ్ళు నేను డైరెక్ట్గా ఒక పాస్టర్ బయ కలిసి పరిచయం చేసుకుని మాట్లాడాను అసలు అయితే రియల్ మూడీ గారు కూడా అమెరికన్ పాస్టర్ గారు ఒకప్పుడు చనిపోయిన చాలా కాలం కింద హండ్రెడ్ ఇయర్స్ కింద పాస్టర్ ఆయన చెప్తున్న వాక్యం అది ఆ రోజు ఇంటికి నేను బాగా ఏడ్చుకొని ప్రభా ఈరోజు నేను వాక్యం చెప్తే వాళ్ళు నిన్ను చూడలేదు ప్రభావా నన్ను చూసిడు ప్రభా అని ఏడ్చిడు కానీ ఆ ప్రార్థనకి జవాబు నెక్స్ట్ వారం ఆయన చెప్పిన వాక్యం అంటే వాక్యాలను మార్పు తెచ్చుకోడు కదా ప్రభుని చూపించడానికి ప్రయాసపడేంటి కదా కాబట్టి నెక్స్ట్ ఆదానికి వచ్చినప్పుడు అందరు కలచి వెళ్తున్నప్పుడు భాస్టర్ గారు మన ప్రభు ఎంతో గొప్ప దేవుడు అని చెప్పుకొని ఈ పరిచయంగా మనం కూడా పాటించాలి దీని మీద వాక్యం చెప్తున్నామని ప్రయాసపడకండి తప్పింపు పొందకండి ఆయన నువ్వు కాకుంటే నన్ను వాడుకుంటాడు నన్ను కాకుంటున్న వాడుకుంటాడు ఎవరైనా వాడుకుంటాడు గాడిదని వాడుకుంటాడు కాకిని వాడుకుంటాడు సింహాన్ని వాడుకున్నాడు ఎవ వాడుకుంటాడు దేవుడు ఈ సత్యాన్ని మనం గ్రహించాలా అక్చర్ కట్టుకోదగిన తో సహవాసం ఉంటే డేంజర్ అది అది నాక నడిపిస్తుంది ఆ శ్రమలో నువ్వు నేను శ్రమలు చూడను ఆమార్థంగా మయమైపోతాను అంటే నీకు శ్రమలు అంటే ఇష్టం లేనన్నట్టు ఏషావు అన్నట్టు నువ్వు కళ్ళు పూసుకొని ప్రార్థిస్తావు పశుధుల వు తండ్రి మహోన్నతులకు మా ప్రభావం చెల్లించుకొని చున్నావు లేదా కృత భూమి అన్న అంశం గురించి మేము గమనిస్తున్నాం తండ్రి అతను మాట్లాడుతున్నందుకు సముద్రము ఇక నేరు సముద్రము అంటే ప్రభుత్ దుష్ట ఆత్మల అధికారం అని మీరు మాత్రం మాట్లాడనారు ప్రభావం దానికి సంబంధించిన విషయాలు మేము చూడాలి ప్రభుత్వం ఈ కమిదట దుష్ట అధికారాన్ని ఉండదు అని మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభుత్వం మెరిన్ స్పిరిట్స్ మా మీద ఎట్టి పద్ధతిలో క్రితనం చెయ్యవు ప్రభావం అది కమిదట ఉండవు అన్న విషయం మీరు అక్కడ చూపిస్తున్నారు కాబట్టి నేను నిత్యం మీ సరిలో నేను ఆనందంతో మేము ముందు కొనసాగిన ప్రభావం అదే రీతిగా పెళ్లి కుమార్తె పట్ల గురించి దిగి వస్తుంటే ఇది నుంచి మేము పైకి పోతాం అనుకుంటున్నాడు ప్రాబాస్ రాష్ట్ర పత్రిక మీరు పరిలోకంలో తమతో పాటు సింహాసనాశం విన్నారని కాబట్టి నైనా ఇవన్నీ బహు జాగ్రత్తగా పరిశీలించే దారి చర్యలో మేమందరం ముందుకోవాలని అడిగించాము వీటిలో వారందరి జీవితాన్ని ఆశ్రయించండి మా చెందుకు నేను ప్రభుత్వ రూపాంతరం పొందడానికి నడిపించామని ప్రార్థిస్తున్నాం మేము మన కాలంలో రూపాంతరం పొందాల్సిందే ప్రతి ఒక్కరం లేదు ఆ అనుభవం కూడా మనందరూ నడిపించండి రాత్రి మంచి నిర్ణయించండి ప్రతి ఒక్కరిని మీ తప్ప పెట్టుకొని ఓ ప్రభుత్వ మీరు అటువర్ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం అనిపింపు మనందరికీ సదాకాలం ఆమేన్ బైండ్ ప్రైజ్ లాడ్ గుడ్ నైట్ ఆ మైండ్ ప్రైజ్ లాడ్ అన్న ప్రదర్సి సస్టైన్డ్ పేస్ లాడ్ ప్రైజ్ లాడ్ సంధర్కి ప్రైజ్ లాడ్ మైండ్ ప్రైజ్ లాడ్ సంధర్కి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ దులర్ సస్టైన్డ్ పేస్ లోగో ప్రైజ్ లాడ్ సంధర్కి ప్రైజ్ లాడ్ యా ఓకే ప్లేస్